స్తోత్రం ప్రభాసి పాదంలో వీళ్ళ స్తోత్రాలు దేవాయసింహప్రభ మధ్యకన్నా సమయంలో దేవాయస్మ ప్రభా దయ సురక్షితంగా ఉంచిన దాన్ని బట్టి ఇంటికి వందన స్తోత్రాలు దేవాయసింహప్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవకా దేవాయసింహ ప్రభా ఇక కృప చేత మనం జీవించిన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాయసింహప్రభ దేవ మహాప్రభ ప్రతి ఒక్క చిన్న కృష్ణ గద్దించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాస్ మహప్రభ మేము వెలిచిన దారిలో దేవాయస్మ ప్రభా ప్రతి వెలుగు దయచేసిన దాన్ని స్తోత్రం మా ప్రభా సేవ జీవితంలో ఇంకా అభివృద్ధి చెందించండి మా ప్రభా దేవాస్మ నిరంతరం మీ పూజించే బిడ్డలుగా ఉంటాం స్నాయం చేయండి మా ప్రభా దేవాస్మాప్రభ వాక్యంలో పాటలతో దేవ మేము వెళ్ళినా కదా మీరే స్నానం చేయండి ఈ రోజు అంతటి మేలు దాయించాడు మా ప్రభా మా దేవా మీరెత్తోడైనడు మా ప్రభా ప్రతి ఒక్క చిాడు మా ప్రభా దేవా మా పాట ఎందుదేవా మా వాక్యం ఎందుదేవా మీరెత్తుడైనా నడిపిస్తారని త్వరగా రాబోతున్నీస్ పెడ వేడుకొచ్చావా నిన్నేస్తూ తింటూను ప్రభువా ప్రేమయే సుప్రభువా నిన్నే స్ ప్రభువా అనుదినము అనుక్షేణము అనుదినము అనుక్షణము నిన్నే స్ ప్రభువా ప్రేమ మేసు నిన్నే స్తుతింతును ప్రభువా యో యోగ్యతలే నినన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా యో యోగ్యతలే నినన్ను ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమి నాకై నీ ప్రాణమి చావు నాకై ప్రేమేసు ప్రభువా నిన్నేస్తు ప్రభువా ప్రేమ మయసు నిన్నేస్తు ప్రభువాదవాటా నీవులచి నా హృదయాన్ని తటావు ప్రభువాదవా కీటానీ నీల నా హృదయాని తట్టవు ప్రభువా హృదయాంగణములోకి అరుదించినావు హృదయాంగణములోకి అరుదించినావు నాకెంతో ఆనందమే నాకెంతో ఆనందమే ప్రేమ యేసు ప్రభువా నిన్నే నిన్నేస్తుంతును ప్రభువా ప్రేమేసు ప్రభువా నిన్నేస్తుంతును ప్రభువా శోదనలు నను నన్ను చుట్టుకునినా ఆవేదనలు నన్ను అలుముకునినా శోధనలు నన్ను చుట్టుకునినా ఆ వేదనలు నన్ను అలుముకుని శోధన వేదన వేదనలు శోదన వేదన ఆ వేదనలు నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తుతి ప్రభువా ప్రేమయేస్తు ప్రభువా నిన్నే స్న్ూను ప్రభువా ప్రేమ ప్రభువా నిన్నే స్థుతిన్ ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్వ ప్రభువా నుంచి పన్నెండు వచనం వరకు చూసాము అంటే గురువు మోసుకున్న చివస్ పొంది నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని చెప్పిన కదా దీని గురించి ప్రాధాన్యం చేసుకుందాం మన ఫస్ట్ స్తోత్రం అయినా ప్రభా యశ్వరిని పాదంలోకి వెళ్ళా దేవా దేవాని వాక్యం బట్టి మేము చెప్తున్నాం మా ప్రభా మాలో ఉండి మాట్లాడాడు మా ప్రభా నీ పశుతాత్మ శక్తితో నడిపించాడు మా ప్రభా దేవామిది విని చాలా మంది స్వస్థ పరిశుభ్ర సాయం చేయడం మా ప్రభాకమైన దేవుడు కుమ్మరిస్తాడు అని త్వరగా రాబోతున్నీస్ పడి వేడుకొచ్చిన తండ్రి ఆ మెయిన్ ఓకేనా ఇక్కడ ఏం చెప్తుండే మనం చదువుకున్నాము కొన్ని దినములు అయినప్పుడు ఆయన మరలా కపర్ణకు వచ్చిండే యేసుప్రభు కొన్ని దిన తర్వాత కపర్ణకి ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కుడి వచ్చి కనుక వాకిటి నేను వారికి స్థలము లేకపోయాను అంటే అనేకులు వచ్చారు ఆయన ఇంట ఉన్నప్పుడు అక్కడ చాలా మంది వచ్చిన అనేకులు ఆ ఇంటి ఇటు ఉన్నప్పుడు వారికి స్థలము లేకపోయాను అనమాట ఆయన వారి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయు ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎదురు తీసుకొని వచ్చి కొందరు ఏం చేశారు పక్షవాయు ఒక మనుషుని నలుగురు తీసుకొని వచ్చారు అనమాట పక్షవాయి గారు కొంతమంది ఆయనను మోసుకొని వచ్చి ఆయన యుద్ధకు తీసుకొని వచ్చారు నలుగురు చేత మోసుకొని వచ్చారు చాలా మంది కూడి ఉన్నందున వారి వారాయన యుద్ధకు చేరలేక ఆయన ఇన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి ఆయన ఇంటి ఉన్న చోటి ఇంటి కప్పు విప్పి ఆయన ఉన్న చోటి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్ష గలవా గలవాణిని పరుపుతోనే ఆ పరువుతోనే నలుగురు వచ్చి అక్కడ పక్షవాయు గలవాన్ని అక్కడ దించారు అనమాట అక్కడ యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంట్లో స్థలం లేదు స్థలం లేదు చాలా మంది గుంపు గూడి స్వస్థతలు చేస్తుండ అందరికి బోధిస్తుండు స్వస్థతలు చేస్తుండు సో అక్కడ స్థలం లేనందున పై కప్పు విప్పి నలుగురు ఆ మంచంతో ఎట్టే టైం అక్కడ దించిరనమాట దించినప్పుడు ఇక్కడ ఏమైంది చాలా మంది క్యూడీ వార యుద్ధకు చేరలేక ఆయన ఇన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్ష గల వాయువాన్ని పరువుతోనే దింపి యేసు వారి విశ్వాసం చూసి కుమారుడ నీ పాపం క్షంపిబడి ఉన్నదని పక్షవాయువు గల వాణితో చెప్పాను అలా ఎక్కడ ఏం చెప్తుండంటే దించినప్పుడు యేసు ప్రభు పక్షవాయు గలవాయువు తోటి మాట్లాడుతుడు ఎట్లా మాట్లాడుతుండు నీ పాపములు క్షంపిబడ్డీ నువ్వు ఇంకా లేచి పరుపుతూ ఇల్లు అని చెప్తాను క్షమింపబడి ఉన్నది పక్ష గల వాయువుతో చెప్పాను శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉండది వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచ్చున్నాడు కదా దేవుడు తప్ప పాపం క్షమిపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకున్నది అక్కడ యేసు ఆయన విశ్వాసం చూసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్ష గల పక్షవాయువు విశ్వాసం చూసి నీ పాపము క్షమింపబడ్డే కుమారుడు అని చెప్పిండు చెప్పినందుకు అక్కడ శాస్త్రుల పరిచయలు ఏమనుకుంటారు తమ హృదయంలో ఈయన దేవదూషణ చేస్తున్నాడు అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు దేవుడు ఒక్కడే తప్ప పాపలు క్షమించే వారు ఎవరు ఉన్నారని వాళ్ళు మన హృదయంలో ఆలోచించుకుంటారు వారు తమలో తాము ఇలా ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించున్నారని అడిగింది డైరెక్ట్ మీరు ఇలాంటి హృదయంలు అంటే ఇలాంటి సంగతులు యేసు ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే పాపంలో క్షమిస్తాడు మీకు అన్నప్పుడు దేవుడు దేవుడు ఎవరు యేసు ప్రభువే దేవుడు అని వాళ్ళకు తెలియదు వాళ్ళు దేవదూషణ చేస్తున్నాడని అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు తమ హృదయంలోనే అనుకుంటే యేసు అక్కడ తెలిసిపోయింది తెలిసిపోయి మీరు ఎందుకు ఇలాగో అనుకుంటున్నారని వారు తమలో తాము ఆలోచించుకున్నట్టు ఏసు వెంటనే తన ఆత్మతో తెలుసుకొని యేసు ఏం చేసింది తన ఆత్మతోటి తెలుసుకున్నాడు తెలుసుకొని ఇక్కడ చెప్పిండు తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకున్నాడు ఈ పక్షవాయువు గలవాణితో పాపము క్షిమిబడి చెప్పుట సులభమా నీవు లేచి నీ పరు చెప్పుట సులభమా అయితే పాపం క్షమించినకు భూమి మనుష్య అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి అక్కడ ఏం చెప్తుండే నీ పాపం క్షమింపబడి ఉన్నవానికి చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుపు అని చెప్పుట సులభమా ఇక్కడ యేసు ప్రభువు క్వశ్చన్ మార్క్ అక్కడనే వాళ్ళకి శ్వాసులకి పరిచయలకి అక్కడ చెప్పినప్పుడు అయితే పాపం క్షమించడానికి ఇక్కడ ఏముంది భూమి మీద మనిషకుమారుకి అధికారం కలదు మనిషి అధికారం కలదు ఇంకెవరికి లేదు అంటే మనిషకుమారుడు ఎవరు దేవుడు దేవునికి అధికారం కలదని మరొకసారి అక్కడ నిరూపిస్తుండ మీరు తెలుసుకునేవాన్ని వాడిని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మనితో చెప్పుచున్నాను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారిద్దరి ఏద వారందరి ఏదట నడిచిపోయాను విశ్రాంతి పొంది విభ్రాంతిని మనం ఇలాంటి కార్యములు ఎన్నడనూ చూడలేదు చెప్పు చూడలేదని చెప్పుకొన దేవుని మయపరిచిది అక్కడ ఏం చెప్తుందంటే అక్కడ పక్షవాయువు గలవాడు అక్కడ ఇంటి కప్పు నుంచి పైనుంచి తీసుకొని వచ్చాను అనమాట తీసుకొని వచ్చి అక్కడ దించినప్పుడు నీ పరు నీ పాపంలన్నీ క్షింపబడ్డాయి అని చెప్పినప్పుడు యేసు అక్కడ వాళ్ళు చార్సులు పరిసేలు వాళ్ళ హృదయంలో ఏమీ అనుకుంటారు ఎవరు చెప్పనీకి దేవుడా దేవుడే చెప్పాలి కానీ వీలు ఎవరు అనుకుండి అక్కడ దేవుడు తమ ఆత్మలో తెలుసుకున్నాడు తెలుసుకొని వాళ్ళకు నీ పరపెత్తుకొని నడుచుకుంటా నువ్వు లేచి నీ పరపెత్తుకొని నడపమని చెప్పుట సులభమా నీ పాపం క్షమించట సులభం అని అక్కడ వాళ్ళు చెప్తుండు అయితే నేను దేవుని కుమారుణ్ణి నేను మనిషి కుమారునికి అధికారం కలదని క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అయితే పాపం క్షమించుటకు పాపంలో ఎవరైతే క్షమించడానికి వచ్చిందంటే మనిషి అంటే దేవుడు మనిషి కుమారుని రూపంలో మన దగ్గరకు వచ్చి మన పాపంలో ఈరోజు క్షమిస్తుడు మన పాపంలో ఎన్ని పాపం చేసినా కూడా దేవుడు ఈ రోజు క్షమించి ఆయన రక్షణ మార్గం మనకు ఈరోజు ఇస్తున్నమాట నీవు లేచి పరపెత్తుకొని వారందరూ నడిచిపోయాడు వారందరూ విభ్రాంతి వాళ్ళందరూ ఆశ్చర్యపడేరు అరే ఈయన ఇట్లా పరపెత్తుకొని పక్షవాయు గలవాడు లేచి నడిచి వెళ్ళిపోయాడు అని అక్కడ అందరూ అందరూ చేసే ఆశ్చర్యపడ్డారు అయితే దేవుని యొక్క క్రియలు మన ఎడల ఎలా ఉన్నాయి ఈరోజు దేవుని క్రియలు మనము దేవుని తట్టు తిరిగితే మనము ప్రతి ఒక్క దాంట్లో మనకు దేవుడు సహాయపడతాడు అదే మనం సాతాన్ మీద తిరిగినాం అనుకో ఈరోజు దేవుడు నేను ఏం చేయలేడు సాతాన్ వైపు అక్కడే పోయి అక్కడనే మరణిస్తాం మనం సో ఈరోజు మనము ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని తిరుగుతున్నామా దేవుని విభ్రాంతి నుండి దేవుని ఆశ్చర్యపరిచే క్రియలు మన చేత ఉన్నాయా మనం కూడా దేవుడు మనకు ఇచ్చేసిండు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసిండు ప్రవచన వరము ప్రతి ఒక్కటి భాషల వరము ప్రతి ఒక్కటి మెరకల్స్ కూడా చేయవచ్చు మనము ప్రతి ఒక్క నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ప్రతి స్వస్థత పొందుతారని దేవుడు అక్కడ చెప్పిండు చెప్పినప్పుడు మనం కూడా దేవుని అంది దేవుని అందు నిలకడగా ఉండి మనం ముందుకెళ్తే ప్రతి ఒక్క విజయం పొందుతుంది అక్కడ పక్షవాయువు ఎంత విశ్వాసంతో వచ్చిండు నీ కుమారుడు అని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అక్కడ స్వస్థపరిచినప్పుడు దేవుడు ప్రతి దాంట్లో అలాగే రక్తస్రావం గల రోగిని కూడా అక్కడ స్త్రీని కూడా అక్కడ బాగు చేసిండు ఆమె కాలి చెంగు ముట్టుకున్నప్పుడు అద్భుతం నాల నుంచి వెళ్ళిందని చెప్పి అక్కడ బాగు చేసి నీ కుమారి నీ విశ్వాసం నిన్ను స్పష్టపరిచింది మన విశ్వాసం ఉండాలి మనకి ఎవ్రీ టైం మనము విశ్వాసంలో కోల్పోవద్దు విశ్వాసంలో ముందుకు సాగాల మనం విశ్వాసం అనే దాళ్ళను పట్టుకొని మనము ముందుకు సాగాలి ప్రతి దారిలో మనకు దేవుడు విజయం ఇస్తాడు ఇంకొక వచనం చూస్తే ఇక్కడ అలాగే మతేసు వార్త తొమ్మిది ఒకటి మట్టేస్త వార్త తొమ్మిది ఒకటో వచ్చినం నుంచి చదువు మనము ఇక్కడ కూడా సేమ్ ఉంది సేమ్ వర్సస్ సేమ్ అనమాట ఇక్కడ అయితే ఆయన దోనీ సముద్రం దాటి తన పట్టణకు ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మొంచం పట్టి ఉన్న ఒక ఆయన ఎద్దు తీసుకొని వచ్చేది వేసు వారి విశ్వాసం చూచి కుమారుడు ధైర్యంగా ఉండడము నీ పాపంలో క్షమిపబడి ఉన్నవని పక్ష గలవాణితో చెప్పాను పక్షవాయువు గలవాణితో చెప్పాను ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదర్శన చేసిన తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు మీ హృదయంలో దురాచ చేయించున్నారు నీ పాపం క్షమబడేందుకు చెప్పుట లేచి నడుపు అని చెప్పుట సులభమా అయనను క్షమించుట భూమి మీద మనుష అధికారం కలదని మీరు తెలుసుకోవడం చెప్పి ఆయన పక్షవాయువు గలవాణి చూసి నీవు లేచి నీ మనిషి మెట్టుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాళ్ళు లేచి తన ఇంటికి వెళ్ళాను జనులు అది చూసి భయపడిది మనుషుల అధికారం ఇచ్చిన దేవుని మహమపర్చిరి ఇక్కడ చూస్తున్నారు కదా దేవుని ఏం చూస్తున్నాడు అక్కడ మనుషులు మయమపరిచిరి దేవుని సేమ్ ఉంది అక్కడ కూడా ఉంది ఇక్కడ ఉంది సో ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్లు ఉంది అక్కడ కొంచెం లాంగ్ లేచిన మార్క్స్ వార్తల ఇంకోటి మనకు చూస్తే ఇక్కడ పత్స వార్త నాలుగు చూస్తే అత శ వార్త నాలుగు ఇరవై నాలుగు వచ్చిన చూస్తుంటాయి ఇక్కడ ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించాను ఆయన కీర్తి అంటే యేసు ప్రభు యొక్క అద్భుతాలు ప్రతి ఆయన కీర్తి అంటే ఆయన ఒకటి ఏదైతే చేస్తుందో ప్రతి ఒక్కటి సిరియా దేశం అంతటా అందుకే అతను ఆ యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జనులు ప్రతి ఒక్కటి సందడి సందడి ఉంటుంది విధమైన రోగముల చేతను వేదల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను ఆయన అస్తంలో ప్రతి స్వస్థత ఉంది యేసు ప్రభు అస్తంలో ఆయన ఇంతమంది నానా రోగములు పట్టిన వాళ్ళు వేదల పీడింపబడిన వాళ్ళు వ్యాధిగ్రస్తులు దయ్యములు పట్టిన వాళ్ళు చంద్ర రోగులు గలవారు ఆయన యుద్ధకు తీసుకురాగా ఆయనకు ఆయన దగ్గర స్వస్థత ఉంది ఆయన ఆయన దగ్గర మనకి స్వస్థత ఉంది ఆయన అంతా మనము కీర్తిని ఉంది దేశం అంతటా ఆయన కీర్తి వ్యాపించింది యేసు ప్రభు యొక్క కీర్తి అక్కడ మొత్తం వ్యాపించినందుకు ఎక్కడ పడితే అక్కడ జనాలు పోగు పోగు చేసిరమాట అక్కడ పోగు వచ్చేసిరు ఎక్కడ పోతే అక్కడ జనాలు ఆయన చెంత ఉన్నారు అనమాట సో ఆయన ఎక్కడ కూడా జన సమూహం ఆయన తోటి వెళ్ళింది అంటే ఆయనకి ఏమిస్తారు నాకేమిస్తారని అక్కడ విశ్వాసంతో ప్రతి ఒక్కరు ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో ప్రతి ఒక్కరు అక్కడ స్పష్టత పొందారు అండ్ ఇంకా చాలా అద్భుత క్రియలు చేసారు చాలా అద్భుత క్రియలు ఇంకా చేసిన కానీ కొన్ని బైబుల్లో మెన్షన్ చేయలేదు చాలా మందికి చాలా క్రియలు ఇక్కడ అద్భుత క్రియలు ఆయన చేసిన ఆయన మొత్తం కీర్తిని అక్కడ ఆ సిరియా పట్టణం మొత్తం ఆయన కీర్తిని అద్భుత క్రియలు ప్రతి ఒక్కటి అన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి చూస్తే వేదన పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ వేదన చేతను నానా విధమైన రోగములు రోగములు వేదన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాంట్లో కొట్టుకొని పోయే వాళ్ళందరినీ ఆ దేవుడు మనల్ని రక్షిస్తుండట ఆయన వచ్చిండు మన పాపంలో కడగనేది సో ఆయన ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దానికి ఆయన చేయి ఆయన విశ్వాసం చేత ప్రతి ఒక్క విశ్వాసం చేత ప్రతి ఒక్క రోగము ఇక్కడ క్యూర్ అయిపోతుంది ఆయన చెంగు ముట్టుకుంటేనే స్త్రీ బాగుపడ్డది సో ఆయన ఇంకా చేయబెడితే ఇక్కడ ఎట్లుంటది సో ఆయన ఆయన గొప్ప దేవుడు మనకి ఆయనను మనం సేవిస్తున్నామంటే దట్ ఈ ఆయన ఒక భాగ్యం మనం తీసుకున్నామంటే ఆయన రక్షణలో ఉన్నామంటే మనకు చాలా మేలు ఇక్కడ ఏం చూస్తున్నాం ఇంకా చెప్తే ఇక్కడ దళలీయ దిగపోలి ఎర్సలేము ఈ ఉదయ ప్రదేశముల నుండి ఎవడకు అవతల నుండి బాగా జన జన జన ఆయనని చాలా రెమోడిస్తుంది అనమాట అని ఎక్కడ పోతే అక్కడ జన సమూహం అంటే నాకేం దొక్కుతుందని ప్రతి ఒక్క ప్రజలు నాకు ఇంకెవరన్నా రోగస్తులు ఉంటే దయ్యం ఉంటే ప్రతి ఒక్కరిని ఆయన తీసుకొచ్చి నయం చేస్తారు అక్కడ స్థలం లేనందున పైకప్పు విప్పి ఆయనను పక్షవాయువు గలవాన్ని కింద దించేరు నలుగురు సో అక్కడ ఎంత గొప్ప అద్భుత రీతిగా అతను బాగుపడ్డాడు ఈరోజు మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి మనకు జీవితంలో మనం వెళుచుంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి మనం నిరాశ చెందొద్దు యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కటి విశ్వాసంతో మనము ముందుకు సాగాలి విశ్వాసంతో మనము హోప్ ఉంది ఫెయిత్ ఉంది ప్రతి ఉంది మన ధర ఆయన మనకు ముందుకు సాగాలి కుమారుడు నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పిండు విశ్వాసం ఎక్కడుంది మనకి మన విశ్వాసము మనకు స్వస్థపరచు నేను చేస్తా అని చెప్పి ధైర్యంగా గట్టిగా ఉంటే ప్రతి ఒక్క పడిలో సులభం అవుతుంది మనకి ఇంకా మనము ఇంకో వచనం చూసుకుంటే అపశుల కార్యము తొమ్మిది అపశుల కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనం కావున ఈ ఉదయ గలలియ సమర దేశం అందంతటా సంగిందు సమాధానం కలిగి ఉండండి మరియు ప్రభువు నందు భయము పరిశుధన ఆధారణ కలిగి నడుచుకుని చూ విస్తరించుండీ ఇక్కడ అపశులు సేవ చేసారు అక్కడ ఎవరున్నారు పేతురు పేతురు పేతురు కూడా సేవ్ చేసింది పక్షవాయు గలవాన్ని అక్కడ ఆయన స్వస్థపరిచిండు ఇక్కడ చూసుకుంటే ముప్పై మూడో వచనంలో ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు లుద్దాలో కాపురం పరిస్థితుల యుద్ధకు వచ్చిండు లుద్దాలో కాపురం అక్కడ పరిస్థితుల దగ్గరికి వచ్చిండు అక్కడ పక్షవాయు కలిగి ఎనిమిది ఏళ్ళ మంచము ఎనిమిదేళ్ల నుండి మంచం పట్టి ఆయన అయినయా అను మనిషిని చూచి ఎనిమిదేళ్ళ నుంచి మంచం పట్టుకొని ఉన్నాడు అనమాట ఆయనయా అని పక్షవాయు గలవాడు పేతుడు ఆయనయా ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోను అని అతనితో చెప్పగా హలేలుయ్య అక్కడేం చెప్పిండు పేతురి అక్కడ అద్భుత రీతిగా ఆయనను యేసు ప్రభు నామంలో స్వస్థపరచుండు ఆయన అపోసులు పావులు అపోయిన పేతురు అక్కడ సేవ చేసినప్పుడు సేవా జీవితంలో వెళ్ళినప్పుడు అక్కడ ఎనిమిదేళ్ల నుంచి పక్షవాయు గలవాడు ఉన్నాడు ఎనిమిదేళ్ల నుంచి పక్షవాయు గలవాడు అక్కడ ఉన్నప్పుడు అతనికి ఆయన పేరు ఏం పేరు ఇక్కడ చూసుకుంటే అయినయ్య అని ఒక మనుషుని చూచి అయినయ్య అనే ఒక మనుషుడు అనమాట రేతుడు అయినయా ఏసుక్రీస్తు నేను నీవు లేచి నీ పరుపు పరుపు ఎత్తుకొని పరుపు నీవే పరచుకోనని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచు లుద్దాలో కారాన్ లో కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగి ఇక్కడ ఏం చేస్తుండో అక్కడ పేతుడు కూడా ఏసు ప్రభు చేసిన అద్భుత కార్యం అక్కడ చేసిండు ఈరోజు మన చేతిలో కూడా ఉంది మనము ఎవరు చే పెట్టి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరు మెరేకలు అవుతారు సో మన చేతిలో కూడా మనం దేవుని తట్టు ఉన్నామనుకో దేవునిలో ఉండి పరశుధామ చేత మనం చెప్తే ప్రతి ఒక్కరు ఎవరైతే విశ్వాసం ఉన్నారో ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతారు ఇప్పుడు ఏం చెప్తుంది అంటే లుద్దాలో వెళ్ళినప్పుడు ఆయనే ఆయన ఉన్నాడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన పక్షవాయు చేత బాధపడుతు పరపు ఎత్తుకొని పరుచుకొనమని చెప్పి చెప్పినప్పుడు అక్కడ అందరూ అద్భుత రీతిగా అక్కడ చూసి ఆశ్చర్యపోయారు ప్రభుత్వం తిరిగిరంట అంటే అంత చాలా మంది అక్కడ రక్షింపబడ్డారు ఆ యొక్క అద్భుత అద్భుతం చేసిన దానికి చాలా మంది అక్కడ అద్భుతంగా వాళ్ళు రక్షింపబడారు రక్షణలోకి వచ్చిందన్నమాట పేతురు కూడా చేసిండు ప్రతి ఒక్కరు చేసేరు అద్భుత కార్యాలు ఆయన శిష్యుల్లో పేతురు చేసిండు యేసు ప్రభు చేసిండు ఇక్కడ పేతురు ఏం చెప్పిండు ఏసుప్రభు నామంలో నిన్ను స్వస్థపరచు ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు అని యేసుక్రీస్తు నామంలో మనకి స్వస్థత ఉంది మనం యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి మనకు లాయమైపోతుంది మన విశ్వాసమే మనమే స్వస్థపరుస్తుంది ఈ పర్ఫెత్తుకొని నడుచుకున్నప్పుడు ఆయన ఆయన అన్న ఆయన వ్యక్తి లేచి నడిచి వెళ్ళింది అనమాట ఇక్కడ అద్భుత రీతిగా ప్రతి ఒక్కరు ఆయన యేసు ప్రభును కొనియాడిరు అక్కడ ప్రభులో అందు ప్రభు తట్టు తిరిగిర కూడా ప్రభు తట్టు అక్కడ ఈ ఎంత పెద్ద అద్భుత రీతిగా మనకి దేవుడు ఇక్కడ చెప్పింది ఇంకా వచ్చినం చూసుకుంటే మతేశార్త ఎనిమిది ఆరు ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం చూస్తే ఇక్కడ ఏముందంటే ప్రభు నా దాసుడు పక్షవాయుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన వేడుకున్నాను ఇక్కడ ఇంకొక పక్ష వాళ్ళ కల వాయువాళ్ళు ఉన్నాడు పక్షవాయుతో ఉన్నాడు ఇంకొక ఆయన అయితే ఆయన దాసుడు అంటే ఆయన దాసుడు అంటే యజమాని వచ్చిండే యజమాని వచ్చి ఆయన దాసుని కొరకు ఇక్కడ చెప్తుండేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచడానికి అతను చెప్పగా ఆ శతాధిపతి శతాధిపతి ఏమంటుండ్రు ఇక్కడ నేను వచ్చి అతను స్వస్వపరచనే అని చెప్పినప్పుడు ఏసు శతాధిపతి కబువా నీవు నా ఇంటిలోకి వచ్చిటకు నేను పాత్రుడని కాను నీవు మాట మాత్రం సెలవిమ్ అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను కాలి నువ్వు మాట చేత చెప్పండి ప్రభువా నా దాసుడు స్వస్థపరచుడు ఈరోజు శతాధిపతి వచ్చిండు కానీ మనము మన కొరకు ఎవరైనా ఎవరైనా మేనేజర్స్ ఎవరైనా వెళ్ళి అక్కడ ఆడుతారా ప్రేరు చేపిస్తారా ఈ రోజులా అట్లా లేదు ఎవరి స్వార్థం వారికి ఉంది నేను నీకెందుకు చేపించాలన్నట్టు వాళ్ళు ఈరోజు బిహేవ్ చేస్తారు ఇక్కడ ఏం చేస్తుండే దాసుని కొరకు యజమానుడు శతాధిపతి అక్కడ వచ్చిండు సో ఇంత తగ్గించుకుని చూడండి శతాధిపతి అయ్యండి యాభై మంది అరవై మందిని వాళ్ళు కింద ఉంటారు అంత పెద్ద ఆయన వచ్చి అక్కడ అక్కడ యేసు ప్రభుత్వం ఇక్కడ సంభాషణ చేస్తుండ్రు ఇంటికి వస్తానంటే నేను ఎంత మాత్రము పాత్రుడను కాను అంటుండు అక్కడ ఆ మీరు నా ఇంటికి తర్వాత నాకు లేదు ప్రభు అన్నట్టు ఎంత దీన స్థితిలో అయినా చెప్తుండు నీవి నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాను నీవు మాట మాత్రం సెలవిమ్మో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు కాలి మాట మాత్రం సెలవి ప్రభు నా దాసుడు స్వస్థపరస్థపడతారు నేడు కూడా అధికారంలో లోబడిన వానను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకటి పొమ్మంటే పోను ఒకటి రమ్మంటే వచ్చాను నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను అక్కడ ఏం చెప్తున్నా నా చేతి చాలా మంది సైనికులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు నేను పొమ్మంటే పోతారు నేను రమ్మంటే వస్తారు సో ఇంత బలం ఉంది నాకు అయినా కూడా నేను మీకు మా ఇంటికి రానికి మీరు పాత్రడని కాను అంటే ఇంత తగ్గించుకొని జీవిస్తుంది చూడండి అక్కడ ఇంత తగ్గించుకుండు శతాధిపతి అయినా అక్కడ శతాధిపతి మొత్తం తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చిండు అతను దాసుని కొరకు వచ్చిండు దాసుడు ఏం చేసిండు దాసుడు అక్కడ పక్షవాయువు గల వారితో ఉన్నాడు అనమాట పక్షవాయువుతో అక్కడ అయితే పదవచనం చూస్తే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారికి చూచి ఇస్రాయలు సైని నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఈ ఇస్రాయేలుల ఇంత నీ అంత విశ్వాసం ఉన్నది నేను ఇంకా చూడలేదని అక్కడ యేసు ప్రభు ఉత్తరం ఇస్తుండ అనేకులు తూర్పు నుండి తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాబ్తో కూడాను యాకూబ్తో కూడాను పరలోక రాజ్యం కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబర్దురు అక్కడ ఏడుపును పనులు కోరుకుంటే ఉండునని మీతో చెప్పుచ్చున్నాను అక్కడ ఏం చెప్తుండు యేసు ప్రభువు అనేకులు చాలా మంది అబ్రహాంతో ఇషాక్ తో యాకోబ్ తో పరలోక రాజ్యంలో కూర్చుంటామంట మనము యా అబ్రహాం ఇషాక్ యాకోబ్ తో ప్రతి ఒక్కరితో మనము కూర్చున్నామని చెప్తారు కానీ అక్కడ ఏం చెప్తుడు రాజ్య సంబంధులు అంటే రాజ్యకుమారులు చీకటిలో త్రోయబర్దురు అంటే చీకటిలోకి చీకట్లో ఉంటారు అనమాట మనకు వెలుగు లేదంటే చీకట్లో ఉన్నారు అంటే సాతారణ గారు క్రియలతో సాతారణంగాని సంబంధులతో వాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటారు అనమాట సాతారణంగా అక్కడ వాళ్ళు జీవించే వాళ్ళు అంటే ఆజ్ఞ అతిక్రమే పాపము ఆజ్ఞ పాలన చేయని వాళ్ళు పాపంలో జీవించిన వాళ్ళు అక్కడ చీకటిలో వాళ్ళు ఉంటారు ఇక్కడ అర్థము అక్కడ ఏడుపును పనులు పొరపుటే నుండినని మీతో చెప్పుచ్చున్నా అక్కడ ఏముంటది ఏర్పును పండ్లు కొట్టుటను అక్కడ ఉంటుందని ఏసు ప్రభు అక్కడ చెప్పుచున్నాడు అంతటా ఏసిక వెళ్ళము నీ విశ్వసించిన ప్రకారము నీవు అవును కాకను చేతాధిపతితో చెప్పాను ఆ అతని దాసుడు స్వస్థను అందాను హరేలుయ్యా ఇక్కడేం చేస్తుడు నీ విశ్వసించిన ప్రకారము నీవు ఎట్లయితే చేతాధిపతిని విశ్వసించినవో నువ్వు ఇంటికి వెళ్ళు ఆయన స్వస్థత పరిచాడు నీవు అవును కాక అని అంటే నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అయిపోతుంది పని అయిపోయింది అని చెప్పి అక్కడ చెప్పిండు చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాను ఆ గడియలోనే దాసుడు అతనికి దాసుడు కొరకు వచ్చింది కదా పక్షవాయు గలవాడికి కొరకు వచ్చిండు ఇక్కడ పక్షవాయు గలవాడు ఏం చేసిండు స్వస్థతను ఆ గడియలోనే సో ఇది పెద్ద మెరకల్ అనమాట సో పక్షవాయు గలవాడు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ మన బైబుల్లో కానీ దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిండు నీ విశ్వాసమే ఈరోజు నిన్ను స్వస్థపరుస్తుంది అలాగే పేతుడు కూడా స్వస్థపరచండు ప్రతి ఒక్కరికి స్వస్థపరచండు ఏ స్నామంలో నీకు స్వస్థత సో నువ్వు ఏ దిగులు పడుతున్నావా నీ చెంత ఏం లేదని ఈరోజు నువ్వు ఎంత బాగాలో ఉన్నావా ఈరోజు నువ్వు ఎంత స్థితిలో ఉన్నావా ఎంత కష్టం వచ్చిందని ఈరోజు నువ్వు ఆపరేషన్ చేయకుండా ఉన్నావా ఇంత డబ్బులు కావాలని సో దేవుడు నిన్ను నీ విశ్వాసంతో నిన్ను స్వస్థపరచడు దేవుని నమ్ముకో దేవుని నమ్ముకొని వెలుగులో మనము జీవించడం అనుకో ప్రతి విశ్వాసంలో మనం జీవిస్తే ప్రతి ఒక్కటి జరిగిపోతుంది ఇక్కడ ఏమంటాడు విశ్వాసం పెట్టమంటాడు దేవుడు నీ విశ్వాసం నిన్ను శ్వపరుస్తుంది ఆ దాసుని కొరకు శతాధిపతి వచ్చిండు అక్కడ విశ్వాసం పెట్టి నా ఇంటికి రాని కూడా పాత్ర అన్నాడు ఈ రోజు మన హృదయంలో దేవుణ్ణి మనం ఉంచుకోవాలి హృదయంలో మనము దేవుణ్ణి మనం పెట్టుకొని పూజించాలి ఆయననే కదా మనకు ప్రత్యేక ఇస్తుండే ఈరోజు ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ ఇచ్చింది ఈరోజు ఎవరు కూడా చనిపోలే మనకు వరకు మన కొరకు యేసు ప్రభుయే చనిపోయాను యేసు ప్రభు చనిపోయినందుకు మనము ఏం చేస్తున్నాం ఆయనకు తిరిగి మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము నువ్వు బాధల్లో ఉన్నవా నువ్వు వేదనతో ఉన్నావా ఇంకా నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా ఇంకా ఆపరేషన్ కావాలని పైసలు కావాలని తిరుగుతున్నావా ఏం అవసరం లేదు విశ్వాసం పెట్టు ప్రతి ఒక్కటి మనకు సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మనకు దేవుని యొక్క వెలుగులో ఉండాలి మనం ఎవ్రీ టైం రక్షణ భాగ్యం తీసుకున్నావు రక్షణ తీసుకున్నాక కూడా నువ్వు పాపం తట తిరుగుతా అంటే అది ప్రయోజనం లేదు దేవుడు కూడా అప్పుడు నిన్ను పట్టించుకోడు పాపం వైపు ఉంటే పాపం వైపు బాధ వచ్చినప్పుడు వచ్చి నేను ప్రేర్ చేస్తా నేను అది చేస్తా నాకు స్వస్థతనిమ్ము నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా నాకు విశ్వాసం ఉంది నేను స్వస్థపడతా అంటే కాదు నువ్వు ఇన్ని రోజులు దేవుని దగ్గరికి రాకుండా పాపంలో ఉండి బాధ వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వస్తే అది ఎంత ప్రయోజనము నీకే తెలవాలి అది ప్రయోజనం లేకుండా సో ఈ రోజు నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ రక్షణ వచ్చింది నీ ఇంటికి రక్షణ వచ్చింది టోటల్ గా రక్షణ వచ్చినందుకు నువ్వు డైలీ బైబుల్ చదువుతున్నావా డైలీ ప్రార్థన చేసుకుంటున్నావా డైలీ ఇంకేమైనా సమస్య ఉంటే దేవునితో మాట్లాడుతున్నావా ప్రతి మనము చూసుకోవాలి చూసుకొని ముందుకు సాగాలి విశ్వాసం చేత ఎన్నో కొండను కూడా బదలగొట్టవచ్చు అనమాట విశ్వాసం ఉంటే ఇంకా చెప్తాడు కదా చిన్న ఆవగి అంత విశ్వాసం ఉంటే నువ్వు కొండను కూడా లేబట్టి పక్కకి వేస్తావని సో అటువంటి విశ్వాసం మనము బలపడాలి విశ్వాసం చేత మనము ముందుకు సాగాలి ప్రతి ఒక్కటి అయిపోయిందని మనము చూడాలి అయిపోయిందని మనము చెప్పుకోవాలి అయిపోయిందని మనము ముందుకు సాగాలి ప్రతి ఒక్క దాంట్లో వేసు ప్రభు చెంత సో నువ్వు భయపడకు దిగులు పడకు వేసు ప్రభు నమ్ముకు మంచి రక్షణ తీసుకున్నావు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ముందుకు సాగుతున్నావు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు సాతాన్గాడు ఎంతగానో జల్లిస్తుంటాడు నన్ను మింగుమని సాతాన్గా క్రియలు అన్ని చెడు క్రియలు పాప క్రియలు సో అటువంటి అన్ని వదిలేసి నువ్వు ఈరోజు దేవుని తోటి తిరిగినావు అంటే దేవుడు ఈరోజు నిన్ను నీ ఫ్యామిలీని ఈరోజు రక్షిస్తాడు నిన్ను నీ కుటుంబంని నీ సమస్యలన్నీ దేవుడు దేవుడి మీద భారం వారం వేస్తే అప్పుడు దేవుడు తీసి తీసివేస్తాడు లాస్ట్ టైం నేను ఒక లాస్ట్ వీక్ వాక్యం చెప్పాను సో జీజస్ నెవర్ వరేయడాన్ని సో యేసు ప్రాభ ఎప్పుడు చింతింపబడలేదు ఎప్పుడు కూడా ఆయన చింత ఆయన దేవుడి మీద ఆయన తండ్రి మీద వేసేసింది మనం కూడా చింత ఎవరి మీద వేయాలి యేసు ప్రాభ మీద వేయాలి అప్పుడు ఆయన మన కార్డు ఏమైతుంది సులువు అవుతుంది సులువు మనము మోసుకొని పోతాం అనమాట సో ఎవరి టైం మనము చింతపడకూడదు ఎవరి టైం మనము చింతింపకూడదు చింతిపోకుండా మనము దేవుడిలో మనము ఎదగాలి దేవుని వాక్యంలో మనము ఎదగాలి దేవుని వాక్యంలో ముందుకు సాగాలి నీ చింత యావత్తు ఆయన వేసినప్పుడు అది సులువైతుంది అనమాట సో ఈ రోజు కూడా నీ విశ్వాసం చేత నీవు స్వస్థపరుస్తావు ఎంతగానో ఎంతగానో ఎంతో మంది ఉన్నారు ఇక్కడ పక్షవాయు గలవాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థపరిచిన ఈ రోజు నువ్వు పక్షవాయు గలవంటే నువ్వు తక్కువనే నీ సమస్య తక్కువనే నీవేదా సమస్య తక్కువనే ఈరోజు పక్ష అంటే కొత్త కొడి కాలు నడవదు చెయ్యి నడవదు నోరు వంకర పోతుంది అట్లా నడవకుండా ఉంటే వాళ్ళని పరుపుతో ఇక్కడ శతాధిపతి ఏం దాసుని ఇంట్లో పండబెట్టి ఆయన లేబట్టుకొని రాగలు రాలేక దాసుని ఇంట్లో పండబెట్టి ఆయన ఒక్కడే వచ్చింది యేసు దానికి సో ఈ రోజు దానికంటే సమస్య నీకు ఏది లేదు ఇక్కడ నడవని వాళ్ళు నడిచిరు ఇక్కడ నుంచి మాట ఆగ్నేయగా దేవుడు అక్కడ ఆయన దా సో ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు పక్ష గల వాయు గల వాయువానికంటే నువ్వు తక్కువ ఎక్కువ నీది నువ్వు చూసుకో ప్రతి ఒక్క సమస్య మనకు సులువుగా ఉంటది నువ్వు విశ్వాసం ఎట్టు ఇది అయిపోతుంది అంటే అది జరిగిపోతుంది ఏసునామంలో ప్రతి ఒక్కటి అసాధ్యమైంది సాధ్యమైతుంది సో ఈ రోజు నుంచి మనం ఏసునామంలో ప్రతి ఒక్కటి అడిగిన నువ్వు దేవుడు మనకు తీరుస్తున్నా మనకి ఇంకా ముందుకు సాగానికి ప్రతి దేవుడు మనకి చెప్తుండ్రు సో ఈ యొక్క చిన్న వాక్యం ను దేవుడు గాక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభావ నాయన పాములకు వెళ్ళా స్తోత్రాలు దేవా మధ్య కళాశాలలోనే మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాన్ని నెమరేసుకొని దేవాయశ్ మా సమస్యలు అన్ని చిన్నవి మా ప్రభావ చిన్న చిన్న దాంట్లో మేము ఓడిపోతున్నాం మా ప్రభావ దేవాన్ని విశ్వాసం చేత దగ్గర చేయండి మా ప్రభా విశ్వాసం చేత నేను ముందుకు సాగాల మా ప్రభా ప్రతి ఒక్కటి మేము పొందుకున్నామని మేము తెలుసుకోవాలి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయస్మ ప్రభా ఎటువంటి శోధన వచ్చినా ఏదొచ్చినో మీరు ముందుండి నడిపించండి మా ప్రభావ మమ్మల్ని చిన్న గుంపు ఉంది మా మా చేత ఉన్న బట్టి స్తోత్రం మా దేవా మా ప్రభా మేము పొద్దుకునేలాగా సాయం చేయండి మా భాషల వరము రవచన వరం ప్రతి ఒక్కటి దేవాయస్మ ముందుకు సాగాలైనా సాయం చేయండి మా ప్రభావ పక్షగల మీరే శ్వాసపరిచిన దాన్ని స్తోత్రం మా దేవ అలాగే పేతులు కూడా చేశాడు మా ప్రభా మీలాంటి సేవ ఈసునామలో ప్రతి ఒక్కటి స్వస్థత పొందింది మా ప్రభా ఈసునామంలో ప్రతి ఒక్కటి మా ప్రభా మేము పొద్దుకోవాలి మా ప్రభా మా విశ్వాసం పెంపొందించండి మా ప్రభా ఇంకా ముందుకు సాగు సాధించండి మా ప్రభా దేవ ప్రతి ఒక్క మా సంఘంలో ప్రతి ఒక్క దాంట్లో దేవాస్మాప్రభా మేము దేవ మీకు బైబుల్ చాలు ప్రతి ఒక్క దాంట్లో మాకు తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించండి మా ప్రభా వివచనవరం దయచండి మా ప్రభా ఇంకా ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరిని రక్షించే భాగ్యం దయచేయండి మహాప్రభ ప్రతి ఒక్కరిని రక్షణలోకి తేవాలా మాప్రభ మా క్రియల ద్వారా మా దేవ ఆటిట్యూడ్ ద్వారా ప్రతి ఒక్కటి చూసుకోదు మా దేవ ప్రతి ఒక్కరిని దేవ్రభా ప్రేమతో సమాధానంతో మేము తీసుకురావాలి మాప్రభా దేవ ప్రేమ సంతోషం సమాధానము ప్రతి ఒక్కటి ఫలాలు ఇచ్చారు మా ప్రభా ఫలాలలో ప్రతి ఒక్కటి మా దాంట్లో ఉండాలి ఆ ఫలాలు మేము సాయం చేయండి మహాప్రభా ఇంకా దేవాయస్మ ప్రభు ఎంతో మంది రాలేకున్నారు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తీసుకురండి మా ప్రభావ మీరే స్నాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఈ రోజు నుంచి దేవాయస్మ విశ్వాసంలో మేము ఎదుట స్నానం చేయండి ప్రతి ఒక్క చూడ్స్ పులిష్ఠం గద్దించండి మా ప్రభా మీరే తోడైన దాన్ని స్తోత్రాలు దేవ ఇచ్చే వాక్యం నివా పాటల్ని ప్రతి ఒక్క దాన్ని ఫలింపజేసి మేము నీ అందు భాగ్యం మాకు దయచేస్తారని త్వరగా రాబోతున్నేసుపడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ఓకే అన్న ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ జీవు గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా నీకెంతో వందాలిసయ్య సమస్త సృష్టికి మూల కారు ఈ గడిచిన కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకొని మీ కృప వింబడి కృప ఎంతగానో బలపరిచి ప్రేమించి ఆదరించిన గొప్ప దేవుడు ప్రభానికే వందాలిసయ్యానికి సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ ప్రతి అవసరం మీ మహిమలో తీర్చినందుకే నీకు ఎంతో వందాలి ప్రభావ వాక్య ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభా పక్షం ప్రభా మీరు స్వస్థపరిచినారు నాయన తండ్రి మీరు అధికారం పొందిన వాళ్ళు ఈ లోకంలో మీరున్నప్పుడు ప్రభావ అధికారం పొందుకొని ఆయన తండ్రి నుంచి మీరు అధికారం పొందుకొని ఎన్నో అద్భుతాలు చేసినారు ప్రభ ఎంతో మంది మీరు బాగు చేస్తున్నారు మీ శిష్యులైన ప్రభా పేతులు కూడా ప్రభా అయిన ఒక వ్యక్తిని ప్రభావ స్వస్థపచ్చని ప్రభా పక్ష వారిని కాబట్టి ప్రభా అధికార అయిన తిరిగి మీరు మాకు అనుగరించినారు మీ పునరుద్ధార మీ యాజికలుగా సమూహంగా మమ్మల్ని తయారు చేసుకున్నారు అధికారం మీరు మాకు పవర్ మీరు మాకు అనుగ్రహించినారు విశేషమైన అద్భుతాలు మేము కూడా అనేక జీవితాలలో స్వస్థత మేము తీసుకొని రావాలా ప్రాభ కుంటి వాళ్ళు గుడ్డి అందరూ ప్రభావం సేవలో ప్రవ స్వస్థత బొందాల అనేకులు ప్రవ నిన్ను మహమపరచాల ప్రవ నా నాదేవి నిను నిన్ను మహమపరచాలి అనేకులు ఓపరిట్టు అధికారం ఇచ్చిన దేవునికి మహమపచ్చిను ప్రభావ అక్కడ ఆ రీతిగానే ప్రభావ అధికారం మీరు మాకు ఇచ్చినారు కాబట్టి నేను ప్రతి దశలో ప్రభ నేను మహమపచ్చలాగా ఉండాలి అనేకులు ప్రభ చూసి మహమపరచాలా ప్రభావ ఏసుక్రీస్తు నాము గణపరచబడాలా ఆ రీతి మమ్మల్ని అందరిని అభిషేకించి వాడుకోండి వాక్యంధ్ర ఎంతగానో బలపరచండి నీకు ఎంతో వందాలు సహాయాన్ని కేస్తుతులు స్తోతాలు అర్పించుకోండి అయినా వాక్యంతో మమ్మల్ని బలపచ్చానికి నీకు ఎంతో మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండిని పెంపొందించండి అధికంగా ప్రభావ మీ విశ్వాసం విశ్వాసమైన వరం కలిగి ఉండాలా ప్రభ కృపవరాలు ప్రవేశం వరకు ప్రవేశం ఈ వేచన ఓ ప్రభా కృపవరాలు మాకు అన్నిటిని మాకు అనుగ్రహించండి నీకు వందాలి ప్రభావ వాటన్నింటినీ ప్రభావ సంఘక్షేమాభివృద్ధి కొరకు మేము వాడుకోలాగానే నేను మహిమపరచలాగానే సాయపడమని ప్రార్థం దీనివంతా మీరు మాకు తోడు నడిపించండి నూతనంగా ప్రవ్వ మీరు మమ్మల్ని నీకు ఎంతో వందాలి సయ్యా ఏ మధ్య కాలసంలో మీరు మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ తిరిగి మేము సాయంత్రం ఇంటికి వెళ్తున్న మీ తూతల కాదులను సురక్షిత చేర్చండి ఇంకెంతమంది ఆరాధ్యం పాల్గొనలేదా కుటుంబాలందరి మీద తీవించి ఆశ్రదించండి బలపరచండి మీ కొరకు సాస్లు పెట్టుకుని అయినా మీరు మేము సిద్ధపడాలి నీకులు మేము అనేక ప్రాంతాల్లో మీ వాక్యని ప్రకటించాలా అలాంటి సేవా జీతాల మమ్మల్ని అందరు నడిపించి మీరు ఆకృతి సిద్ధపరచుకొని స్వరాజి గారిని మంచి జాబ్ అనుకరించండి ప్రవ్వారే సహాయపడమని ప్రాధ్యమైన నూతనంగా మీరు పరిశుభాత్మతో అభిషేకించండి కృపరించండి క్యాన్ సిదయవాల్సి మీరు తీర్చండి ఓ ప్రవా తన గర్భం వేసుక్రీస్త ఫలించిన కాక హాలలు ప్రవ్వా మీరు ఇచ్చే గొప్ప సేవకులు ప్రవ ఆ గర్భం నుంచి బయటికి రావాలా ప్రవా నేను మహిమపరచాలా భూతాలకు తెలిసే సేవకులు మీరు తీసుకురమని ప్రార్థిష్టం అయినా మీ మహిమ పచ్చలు ఆయన సాయపడండి అయినా కుసేసరికి ఇంకా మీరు సేవలు అభిషేకించి బలంగా వాడుకోని ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వించి మీ కొరకు శాసనం పెట్టుకుని మీరు ఆ కొరికి మనం అందరినీ సిద్ధపచ్చుకోమని తల పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆ మెయిన్ ఆ మన ప్రభుత్వ ృప సమాధానం నడిపింపు మనకి అందరికి కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు పిల్లలకి అందరికి సదాకాలం తోడైందనిగాక ఆ మెయిన్